డెబ్భై తొమ్మిది త్రిగుణరూపమాయే త్రిపురంబులెల్లను త్రిగుణమందు జగము తిరుగుచుండు త్రిగుణమిడిచి ముక్తి తెరవును కనవలే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము బ్రహ్మ కాల కర్మ గుణచక్రములకు ఇరుసుగనున్న ఓ ఆత్మ వినుము శరీరము బయట జరుగు సంసారమునకు లోపలగల గల సంసారమునకు మూడు గుణములే కారణము సాత్విక రాజస తామసమనబడు మూడు గుణముల ప్రభావము అందరిలో నిండిపోయి మనుషులను మూడు విధములుగా విభజింపజేసినవి త్రిగుణ రూపమైన జగత్తంతయు మాయాసారమైపోయినది మూడు గుణముల చేతనే శరీరము లోపలి ఇంద్రియములు పనిచేయగా బయట కార్యరూపమై చివరకు జీవుడు కర్మబద్ధుడగుచున్నాడు మానవుడు జ్ఞానము తెలిసినవాడై ముల్లోకములుగా చెప్పబడు మూడు గుణముల వలన వచ్చు కర్మలను అంటనప్పుడు త్రిగుణ సహిత సంసారమును విడచి సత్సారమైన ముక్తిని పొందగలడు మూడు గుణములను జయించకపోతే సంసారము దుస్సాధమైపోవును